సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఒక నియమం చెప్తాను అని మీకు వాగ్దానం చేశాను ఇది ఒక వ్రతం లాంటిది వ్రతం అంటే కొన్ని నియమాలు పాటించాలి ఇరవై రోజుల పాటు పాటిస్తే మీకు ఫలితం కనపడుతుంది ఈ వ్రతం పాటించడం ఎలాగో తెలిస్తే ఈ కోరిక అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక కోరుకోవటానికి కూడా ఇది వ్రత విధానాన్ని అమలు చేయవచ్చు మీరు ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ భావ వ్యక్తీకరణ నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఇతరులకు వ్యక్తం చేయగలగటం ఈ నైపుణ్యం ఈ సామర్థ్యం నీకు ఉంది కానీ ఆచరణలో అమలు చేయలేకపోతున్నావు దాన్ని చేయాలి అనేటటువంటిది మన లక్ష్యం దీనికి నెపోలియన్ హిల్ అనేటటువంటి ఆయన ఒక నియమం కనుక్కున్నాడు బాగా వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అద్భుతంగా రాణించినటువంటి ఒక వంద మందిని అమెరికన్స్ని పరిచయం చేసుకొని మీ విజయానికి కారణం ఏంటి అని అడిగితే వచ్చినటువంటి సమాచారాన్ని సేకరించి ఆ పుస్తకం తయారు చేశాడు థింక్ అండ్ గ్రో రిచ్ నువ్వు ఆలోచించు ధనవంతుడు కా అనేటటువంటి పుస్తకం పేరుతో వంద సంవత్సరాల నుంచి అన్ని భాషల్లోకి అనువదించబడింది ఇప్పటికీ కొంటనే ఉన్నారు దాంట్లో సారాంశం ఏంటంటే నీకు కోరిక బలంగా ఉండాలి ఏదో కేవలంగా కొంచెం ఉంటే బాగుంటుంది అనుకుంటే చాలదు కోరిక చాలా బలంగా ఉండాలి ఎంత బలంగా ఉంటే అంత ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు ఒకటి రెండవది మాస్టర్ మైండ్ ప్రిన్సిపుల్ అదే ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు ఒక నలుగురినో ఐదుగురినో ఒక జట్టుగా ఏర్పడాలి ఈ రెండు సిద్ధాంతాలను తీసుకొని మీరు ప్రతిరోజు కలిసి మీ ఆశయానికి అనుగుణంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని చేయటం వల్ల చాలా ఎక్కువగా సాధించగలరు ఒక దారం పోనుకైతే తెంచితే తెగిపోద్ది కానీ రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా పోగులు కనుక కలిసి కలిపి పేన్తే అది గట్టితనం ఎక్కువవుతుంది అంటే స్ట్రెంగ్త్ పెరుగుద్ది అన్నమాట అలాగే మీ నలుగురు ఐదుగురు ఒక బృందంలో కలిసి నేను భావ వ్యక్తీకరణ చేయాలి మనందరం కలిసి దీనికోసం ప్రయత్నం చేద్దాము అనుకొని ప్రతిరోజు ఎక్కడ కలవాలి రోజుకు ఒకసారా రెండు సార్లు కలుస్తారా వరానికి నాలుగు సార్లు మూడు సార్లు అని మీ అందరూ కలిసి ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రకారంగా కలవాలి కలిసినప్పుడు ముందు అందరూ కలిసి ముచ్చటించుకొని ఇవాళ పాఠాలు మొదలు అనుకొని ఏం చేయాలంటే మనం ఇంతకు మునుపు చెప్పుకున్నట్లుగా నువ్వు దేని గురించి అయినా మాట్లాడాలంటే ఏమిటి ఎందుకు ఎలా అనే ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబులు చెప్తే సరిపోతుంది మన చేతిలో ఉండేటటువంటి కలం బాల్ పాయింట్ పెన్ బాల్ పాయింట్ పెన్ అంటే ఏమిటి అని ఒకళ్ళు చెప్పటం మొదలు అతనికి ఇష్టం వచ్చినటువంటి టాపిక్ మీద ఆ టాపిక్ని గురించి మాట్లాడటం మొదలు మాట్లాడటం మొదలు ప్రేమైన మిత్రులారా సంబోధన అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాలి అని ఇవాళ నేను మీకు ఫ్యాన్ గురించి చెప్తున్నాను ఫ్యాన్ అంటే మనకు గాలి రావటానికి ఉపయోగపడుతుంది ఇది వేగం తగ్గించుకోవటానికి పెంచుకోవడానికి వీలుగా ఉండేలాగా పైనుంచి వేలాడే ఫ్యాన్లు టేబుల్ మీద పెట్టుకునే ఫ్యాన్లు అటు ఇటు గుండ్రంగా తిరిగేటటువంటి ఫ్యాన్లు ఇట్లా చిన్నవి పెద్దవి మూడు రెక్కలు నాలుగు రెక్కలు స్టాండ్ కింద నేల మీదనే పెట్టి ఉండేటటువంటి ఫ్యాన్లు ఇలా ఇన్ని రకాలైనటువంటి ఫ్యాన్లు ఉన్నాయి ఈ ఫ్యాన్లు మనకి గాలి లేనప్పుడు గాలి వచ్చేలాగా చేస్తాయి ధన్యవాదాలు అని చెప్తే చాలు చెప్పిన తర్వాత ఒకళ్ళు చెప్తారు తను ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి అంశం మీద రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడతాడు చివరిలో ముగించేటప్పుడు డియర్ ఫ్రెండ్స్ అని మొదట్లో ఎట్లా అన్నాడు ప్రియమైన మిత్రులు కానీ చివరిలో ధన్యవాదాలు అంటే ముగించాడు అనమాట అది విన్న తర్వాత ముగ్గురు శ్రద్ధగా మిగతా వాళ్ళు వినాలి విని ఇతను చెప్పినటువంటి విధానంలో ఉన్నటువంటి మెరిట్స్ మంచి లక్షణాలు ఏంటి మంచి అంశాలేంటి చెప్పిన విధానం బాగుందా మాట్లాడిన విధానం బాగుందా కంఠస్వరంలో ఎక్కువ చేయటం తక్కువ చేయటం ఇవన్నీ ఉన్నాయా ఏది బాగున్నాయి అనేది అతనికి చెప్పాలి ఒక్కొక్కళ్ళు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మంచి లక్షణాలు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఏరియా ఏది అనేది చెప్తారు ఆ తర్వాత రెండవ అతను అట్లాగే మాట్లాడతాడు తర్వాత మూడు తర్వాత నాలుగు ఒక రౌండ్ కనుక కనీసం చేస్తే సరిపోతుంది ఇంకా అవకాశం ఉంటే ప్రశ్నలు వేయటం కూడా సాధన చేయచ్చు ఒక అతను ముగించిన తర్వాత చెప్పటం ఇతను ఎవరైనా ప్రశ్న అడగదలుచుకున్నప్పుడు చెయ్యి పైకి ఎత్తాలి అప్పుడు చెప్పండి ఏమిటి మీకంటే ప్రశ్న వేస్తాడు మీరు ఫ్యాన్లు చెప్పారు కదా ఫ్యానుల్లో బ్యాటరీతో పనిచేసేవి కూడా ఉంటాయి కదా అని ప్రశ్నేస్తాడు అవును ఉంటాయవి కూడా కానీ అంత ఎక్కువగా వాడరు వాటిని అందుకని నేను చెప్పలేదు లేకపోతే ఉంటాయని అంటారు కానీ నాకు మాత్రం వాటిని గురించి తెలియదు అందుకని నేను చెప్పలేదు అని జవాబులు చెప్పటం ప్రశ్నించడం జవాబు చెప్పటం కూడా ఇంకొక మెట్టు ఎక్కువ అనమాట ఇలా ఒక రోజు అయిన తర్వాత రేపటికి ఇంకొంచెం ధైర్యంగా ఇంకో నిమిషం ఎక్కువ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఉండేలాగా ఒక చార్ట్ ఏదైనా వేసుకొని వచ్చి ఆ చార్ట్ను చూపిస్తూ నువ్వు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఫోటోను కానీ చార్ట్ కానీ చూపిస్తూ మాట్లాడవచ్చు ఇలా చేస్తే రోజు రోజుకి రోజు రోజుకి నువ్వు మాట్లాడేటటువంటి శక్తి నీ సమర్థత ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది మార్పు మీకే తెలుస్తుంది రేపు ఎక్కడైనా పది మంది ముందు మాట్లాడాలన్నా కానీ మాట్లాడగలవు ఇంకొకటి మీ ఇంట్లో కానీ మీ పక్క ఇంట్లో ఎవరైనా చిన్న ఎలిమెంటరీ క్లాస్ చిన్న తరగతులు చదివే పిల్లలు కానీ మీకంటే రెండు మూడు తరగతులు తక్కువ చదివేవాళ్ళు కానీ ఉంటే మీ తమ్ముడు కానీ చెల్లెలు కానీ వాళ్ళకు పాఠం చెప్పడం నేర్చుకోండి మీరు ఆ టెక్స్ట్ బుక్ తీసుకోండి చదవండి ఒక పాఠాన్ని మీకు ముందు ప్రిపేర్ అవ్వండి క్లాస్ లో టీచరు అనుకొని నువ్వు ఊహించి వాళ్ళకి చెప్పండి ఇందువల్ల చొరవ తీసుకోండి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పండి ఇట్లా చేయటం వల్ల ఇరవై రోజులు ప్రతిరోజు కనీసం ఒక్కసారి మీరు కలుసుకొని బృందంగా చేసుకోండి బృందం లేనప్పుడు నువ్వు ఒక్కడవే ఇంట్లో ఉంటే ఇంట్లోనే మాట్లాడుతూ ఉండు అందరూ జనం ఉన్నట్టుగా ఊహించుకో పది మందో ఇరవై మందో ఉన్నారు నువ్వు చెప్పేది శ్రద్ధగా వింటున్నారని ఊహించుకొని గొంతు పెద్దచ్చేసి ధైర్యంగా చెప్పు ఎవరు లేదు పొలం వెళ్ళారు నువ్వు పొలం దగ్గర ఆ చెట్లని వాటి అన్నిటినీ కూడా పైరు పంటలని మనుషులు అనుకొని ఊహించుకుంటూ ధైర్యంగా నుంచొని మాట్లాడేసాయి నీ మనస్సుకు ఇది తెలియదు నువ్వు ఎంత శక్తిగలమైనటువంటి మెదడు అయినప్పటికీ కూడా దానికి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి మనం ఆ బలహీనతను తీసుకొని వీళ్ళే ప్రజలు అని నువ్వు నమ్మితే అది నిజమే కావోలు అనుకుంటుంది మెదడు ఇది ఈ పద్ధతి ఇట్లా ఏదైనా సరే ఒక కోరికని నీ బలహీనతను నీలో నుంచి తీసేయాలనుకున్నా నీకు బలాన్ని కలిగించుకోవాలనుకున్నా నీకు లేనటువంటి తక్కువగా ఉన్నటువంటి శక్తిని పెంచుకోవాలనుకున్నా ఈ మార్గాన్ని ఇరవై రోజుల పాటు మూడు వారాలు ఏకబిగిన తప్పకుండా గనక సాధన చేస్తే నీ శరీరానికి అది అలవాటైపోయి నీ ప్రవర్తన రోజువారీ జీవిత విధానంలో ఇది ఒక భాగం అయిపోద్ది ఏ సందర్భం వచ్చినా కానీ ఒక పద్ధతి ప్రకారం మాట్లాడటం ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి జవాబు ఒక పద్ధతిగా చెప్పటం ఈ అలవాటైపోతాయి ఇది గొప్ప టెక్నిక్ అనమాట అమెరికాలో విజయవంతమైనటువంటి వాళ్ళు వంద మంది ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు ఎక్కువ విద్యావంతులు అన్ని రంగాల్లో రాణించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ట్రిక్ అది ఉపాయం మార్గం దీన్ని మనకు ఉన్నటువంటి బలాలు బలహీనతలు నీకు నువ్వే అంచనా వేసుకొని మదింపు చేసుకొని దేన్ని ఒక దానికి ప్రాధాన్యత ప్రకారం అత్యంతంగా నేను నేర్చుకోవాల్సినటువంటిది ఇది అని ఐడెంటిఫై చేస్తే గుర్తించితే దాని మీద ఒక ఇరవై రోజులు కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రత పెట్టి దాని మీదనే వర్కౌట్ చేయాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ఇట్లా తీసుకుంటే ఒక సంవత్సరానికి పద్దెనిమిది బలాలు పెంచుకోవచ్చు లేకపోతే బలహీనతలు తగ్గించుకోవచ్చు నీలో నీకున్నటువంటి పాత మనిషివి మారిపోతావు ఇరవై రోజులు అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడుతుంటే ఇంతకు మునుపు పిరిగితనంగా ఉండేవాడివి అడిగిన దానికి ఏదో ఒకటి అడిగితే ఒకటి జవాబు చెప్పేవాడివి కానీ ఇప్పుడు మార్పు చదువుతు ఉంది నీలో ఇది గమనించే ఈ పొరుగు వాళ్ళు కూడా ఇతరులు వెంటనే గమనిస్తారు ఏంటి ఎట్లా నేర్చుకున్నావు ఇంత మునుపు మాట్లాడలేడు నోరు తెరవలేడు అని ఆశ్చర్యపోతారు ఇది ఒక్కొక్క మెట్టు మెట్టు ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట దీనికి మనసు ఏకాగ్రత అనేదానికి గురించి చెప్పుకోవాలంటే మనం సాధారణంగా ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతూ ఉంటాం అనేక మంది దేవుళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కోరికలు కోరుతూ ఉంటాం ఇక్కడ ప్రార్థన అంటే ఏంటంటే దేవుణ్ణి అడుగుతాం అయ్యా మా అబ్బాయి కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను మీ దగ్గరికి వస్తాను దర్శనం చేసుకుంటాను అని మా అమ్మాయి కనుక జ్వరం తగ్గిపోతే చాలా రోజుల నుంచి మందులు వాడుతున్నాం ఎన్నో చోట్ల ఫ్రీగా తగ్గటం లేదు మా అమ్మాయికి కనుక జ్వరం తగ్గిపోతే ఆ జుట్టు నీకు అంటే ఆడవాళ్ళకి జుట్టు చాలా విలువైంది అట్లాగే పూజ చేసుకున్నట్టుగా ఆరాధించుకుంటారు అభిమానిస్తారు అంతటి విలువైనటువంటి జుట్టును కూడా నీకు ఇచ్చేసి నా యొక్క వినయాన్ని నీకు ప్రదర్శించుకుంటాను అది ఎందుకు పనికి కాదు అలాగే నిలువుతోపిడి ఇచ్చేస్తాను ఆ అమ్మాయికి ఇప్పుడు మీద ఏమున్నాయో ఆ నగలన్నీ నీకే ఇచ్చేస్తాం అని ఇటువంటి కోరికలు కోరుకుంటాం ఇది ప్రార్థన దేవుడి దగ్గర కూర్చొని కూడా బాబు మాకు ఇది ఇవ్వు ఇది కావాలి ఇది కావాలి అదైన తర్వాత ఇంకొక కోరిక అది తర్వాత ఇంకొక కోరిక ఆపద మొక్కులవాడా అన్నట్టు అప్పుడు ఆపదలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఆ గుర్తొచ్చి ఆయనకేదో నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని వినయంగా సమర్పించుకుంటామనే ఉద్దేశంతో చెప్తూ ఉంటారు మొక్కులు మొక్కుతారు ఇంకా శరతులు కూడా పెడతారు నేను కొండ మీదకి నడిచి వస్తాం ఇట్లా అయితే ప్రార్థన కాకుండా మెదడుకి ఒక రకమైనటువంటి విశ్రాంతి లభించేటటువంటిది ధ్యానం మనసు దృష్టిని ఒకదాని మీద కేంద్రీకరించటం ఏకాగ్రతను నిలపటం మనం చూస్తూ ఉంటాం కొంతమంది సాధువులు రుద్రాక్ష మాలలాంటి పెట్టుకొని తిప్పుతూ ఉంటారు కళ్ళు మూసుకొని అది ఒక్కొక్క మంత్రాన్ని ఒకసారి అనటం ఆ పూసను పక్కకు జరపటం ఇదే క్రైస్తవ మతంలో కూడా ఒక క్రీస్తు శిలివ ఉన్నటువంటి పూసల దండని మనసులో ఒక మంత్రాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభు పేరుని జరుపుతూ ఉంటారు మహమ్మదీయులు కూడా ఇలాగే ప్రార్థన చేస్తారు అందరూ చే బౌద్ధులు కానీ చాలా మతాల్లో ఈ జపమాల జపం చేయటం జరుగుతుంది ఎందుకంటే ఇది ఐదు సార్లు చేయాలి అని ఒక నియమం పెట్టుకొని మూడు సార్లు ఐదు సార్లు ఇట్లా చేస్తారు ఆ నియమం ప్రకారం దాన్ని దృష్టి మొత్తాన్ని కూడా జపమాల మీద ఉంచుకొని కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటారు అప్పుడు మనసు రిలాక్స్ అవుతుంది అయిపోయి కోరికలు ఇట్లాంటివన్నీ కూడా దృష్టి మరలకుండా ఒకే దాని మీద ఉంటుందన్నమాట ఇలాగే ప్రాణాయామ దృష్టిని జపమాల మీద పెట్టవచ్చు మనం పీల్చుకునేటటువంటి గాలి వదిలిపెట్టేటటువంటి గాలి ఒక ముక్కులో నుంచి గాలి పీల్చుకోవటం శ్వాస దాన్ని రెండవ ముక్కు నుంచి వదిలేయటం ఇలా కూర్చునేటటువంటి భంగిమ ఎలా కూర్చోవాలి అని వీటిని బట్టి యోగా ఇవన్నీ కూడా పాటిస్తా ఉంటాం వీటిల్లో ఒక దీపాన్ని ఎదురుగా పెట్టుకొని దృష్టి కూడా దాని మీదనే నిలిపి ఒక నువ్వు కోరికని అనుకుంటూ ఉంటావు కోరిక కాదు ధ్యానం రిలాక్స్ అవుతావు వెనక వేణుగానం పెట్టుకొని వింటూ ఉంటారు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మంత్రం ఏదైనా ఉంటుంది ఒక మంత్రం అదే మంత్రాన్ని పదే పదే అనుకోవటం ఇట్లా చేయటం వల్ల నీకు ఏకాగ్రత అనేటటువంటిది పెరుగుతుంది ఇట్లాగే ఇంకొకటి ఏంటంటే భావాతీత ధ్యానము అనేది ఒకటి ఉంది ఈ ధ్యానం కూడా మిగతా ధ్యానాలకు కొన్ని నియమాలు ఉంటాయి అన్నం తినగానే చేయకూడదు తర్వాత ఉదయం ఆరు గంటలకే చేయాలి కరెక్ట్గా మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకే చేయాలి అనేటటువంటి నియమాలు కూడా కొన్ని రకాలైనటువంటి ధ్యానం చేసే యోగులకి ఉన్నది కానీ ఈ భావాతీత ధ్యానం అనేది మాంసాహారం సిగరెట్లు మందులు ఇట్లాంటి మందులు అంటే రోగానికి సంబంధించిన మందులు నువ్వు మామూలుగా ఏదీ మానుకో నిషేధించు అని చెప్పదు భావతీత ధ్యానం నీకు అలవాటు ఉంటే అది కంటిన్యూ చేయి నీకు ఒక ఐదు ఆరు వారాలు అయ్యేసరికి ఆటోమేటిక్గా అయ్యే తగ్గిపోతూ నీకు పొగాకు సిగరెట్ తాగుదాం అనిపించేది అంతకు మునుపు రోజుకు ఒకసారి రెండుసార్లు ధ్యానం గనక అలవాటు నీకు ప్రాణవాయువు బాగా తీసుకొని వారానికి ఒకటే రెండు వీళ్ళ క్రమంగా తగ్గిపోయి అసలు అలవాటు లేకుండానే వస్తుంది ఈ భవాతీత ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి ఎలర్ట్గా ఉంటుంది మైండ్ అట్లాగే విశ్రాంతికి పోతే మామూలు గాఢ నిద్రపోయిన దానికంటే ఎక్కువ విశ్రాంతి తీసుకుంటుంది శరీరం ఇది పాశ్చాత్య దేశాల్లో ఒక నగరంలో నూటికి వంద మంది ఈ భావాతీత ధ్యానము ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటే ఆ నగరంలో నేరాల సంఖ్య తగ్గిపోయింది అంటే ఒక్క మనిషి చేసిన నూటికి ఆ ప్రభావం మిగతా వాళ్ళ మీద కూడా ఉంటుంది అని పరిశోధనలు చెప్పినాయి అలాగే వాళ్ళ తెలివితేటలు చురుగ్గా ఉంటాం చదువులో చురుగ్గా ఉండటం కోపం తగ్గటం శాంతం పెరగటం ఇటువంటివన్నీ కూడా ఈ ధ్యానం వల్ల ఉంటుంది అయితే మీరు ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక గురువు దగ్గరగా ఉన్నప్పుడు ఒక ఐదు రోజులు పది రోజుల్లో ఆయన దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్ళి నేర్చుకునే పద్ధతి ఇది అలా కాకుండా నువ్వు సరిగ్గా టెక్నిక్ తెలియకుండా చేస్తే ఫలితం ఉండదు ఇది పనికిరాదే తీర్మానానికి వస్తావు నీకు ఏది అందుబాటులో ఉంటే అది ఏదో ఒకటి చేయండి అది ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉదయం సాయంత్రం ఆయన చెప్పినట్లుగా పాటిస్తే మీకు ఫలితాలు బాగా ఉంటాయి ఇంకా నీ మనసు మనం ఏం చెప్తే అదే చేస్తే హిప్నాటిజం అనేటటువంటిది విని ఉంటారు మీరు హిప్నాటిస్ట్ ఏం చేస్తారంటే నేను కళ్ళు మూసుకో ఇప్పుడు నేను చెప్పింది తప్ప నీకు ఇంకేం వినపడటం లేదు నీకు నిద్ర వస్తుంది ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నావు నీకు ఇంకేం వినపడటం లేదు అని ఒక రెండు మూడు నిమిషాలు చెప్తూ అదే మాటను పదే పదే చెప్తూ ఇప్పుడు నేను నీకు ఒక తీయని చాక్లెట్ ఇస్తున్నాను చాలా తీయగా ఉంటుంది ఇంత తీపి నువ్వు ఇంతకు మునుపు ఎప్పుడు తినలేదు అని చెప్తూ అప్పుడు ఇతను స్ట్రాండ్స్లోకి వెళ్ళాడు అనేది తెలుసుకొని ఒక పచ్చిమిరపగా ఇస్తాడు నోట్లో పెట్టుకోవడానికి పెడతాడు నోరు తెరువు తిను ఈ చీ చాక్లెట్ చాలా తీయగా ఉంటుంది అని చెప్తే ఎలాగా ఉందంటే అవును అంటాడు ఏమీ మా బాధ లేకుండా కొరికేస్తాడు తింటాడు ఎట్లాగా జరుగుతుందంటే ఆ హిప్నటైజ్డ్ సమ్మోహితమైనట్టు అనమాట నీకు నీ మెదడుకు తెలియదు ఆ మాటనే ఆధారం చేసుకొని ఇలా దాన్ని మోసం చేస్తామన్నమాట మోసం చేయటం అంటే హాని చేయటానికి కాదు నీకు నువ్వే లాభం చేసుకోవడానికి మనసు భ్రమలో ఉంటుంది కాబట్టి ఆ భ్రమలోకి తీసుకెళ్తావు దాన్ని సో ఇది ఇరవై రోజులు అర్థమండలం ఒక్కొక్క వ్రతం గనక కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఒక కాగితం మీద గట్టిగా ఉండేటటువంటి పేపర్ మీద రాసుకొని నేను నలుగురిలో మాట్లాడటానికి అభివృద్ధి చేసుకోవాలి అనేది రాసుకో ఒక్క వాక్యం జేబులో పెట్టుకో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సిటీ బస్సులో వెళ్తుంటే దాన్ని చూసుకో నేను మాట్లాడుతున్నాను ఇంప్రూవ్ అవుతున్నాను నేను మాట్లాడగలుగుతున్నాను అని నమ్ముతూ ఉండు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రోజుకి ఎన్నిసార్లు వీలైతే చూసుకొని నమ్ము ఇది సాధ్యం అవుతుంది ఇరవై రోజులు కనుక మీరు జీవితంలో ఈ టెక్నిక్ ఫాలో అయితే ఈ జీవితం మొత్తం రాచ బాటలాగా బంగారు బాటలాగా అవుతుంది ఇట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఇంకొకటి నీకు నచ్చినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి ఒక్కొక్కటి దాన్ని తగ్గించుకోవచ్చు అవసరమైన దాన్ని పెంచుకోవచ్చు ఇది కనుక మీరు చేయగలిగితే జీవితం మీది బంగారు బాట అవుతుంది ఒకటైన తర్వాత ఒకటి ఒకటి అయిన తర్వాత ఒకటి చేయండి ఈ ఇరవై రోజులు మీ జీవితంలో ఒక మలుపు తిప్పేటటువంటిది అయితే సాధన మీరు చేయాలి గట్టిగా నమ్మండి మీకు ఎన్నో రోజులు వేస్ట్ అయిపోయినాయి సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఇరవై రోజులు నేను చెప్పిన ప్రకారం చేయండి మీకు ఎప్పుడైనా ఏదైనా సందేహం ఉంటే మా ఫోన్ నంబర్ పక్కనే ఉంటుంది దానికి రాయొచ్చు లేకపోతే కిందనే మీ స్పందన ఫీడ్ చేయచ్చు నేను రాస్తే తప్పు అని అనుకోకుండా మీకు ఏది తెలిస్తే అది ఎలా వీలైతే అలా రాయండి మేము దానికి వీలైనంతవరకు తొందరగా జవాబు చెప్తాము మీకు వ్యక్తిగతంగా కావాలంటే వ్యక్తిగతంగానే చెప్తాము ఇంకా కొంచెం మంది ఎక్కువ మంది కనుక వస్తే అందరికి కలిపి చెప్తాం ఇందులో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది మళ్ళీ మీకు ఎక్కడా దొరికేటటువంటిది కాదు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అయినా వేలు రెండు స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని పెడతారు కానీ మీకు ఇంత రిజల్ట్ రాదు ఇది కాదు కమ్యూనికేషన్ స్కిల్ ఒకటే కాదు ఏ స్కిల్ అయినా మీరు నేర్చుకోవాలంటే ఈ టెక్నిక్ మూడు వారాల పాటు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఏకాగ్రత చేయండి కాగితం మీద రాసుకోండి నమ్మండి నమ్మాలి నమ్మాలి నమ్మాలి మీరు ఎంత గట్టిగా నమ్మితే ఫలితాలు అంత ఎక్కువగా ఉంటాయి మీరు ఈ అవకాశాలను బాగా ఉపయోగించుకోండి మీరు మాతో పాటు స్పందించండి మాకు ఏదైనా సరే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం ఈమెయిల్ అడ్రస్కైనా రాయండి మెయిల్కైనా దీంట్లో అభిప్రాయం అయినా చెప్పండి ఫోన్లోనైనా మాట్లాడండి ఈ అవకాశం మీరు సద్వినియోగం చేసుకుంటే యువకులకు మీ జీవితాన్ని బాగు చేసుకున్నట్టు అవుతుందని అందుకు భగవంతుడు మీకు తోడ్పడాలని అనుకుంటూ సెలవు తీసుకుంటా